ఉపవాసం చేయాలి అంటే ఎవరికైనా కష్టతరంగానే ఉంటుంది ఉపవాసం భోంచేయకుండా ఉండడం ఉపాసన చేయాలి అంటే ఆనందంగానే ఉంటుంది ఆనందదాయకం కష్టతరమైంది కనుక ఉపవాసం చేయడానికి అందరికీ ఇష్టం లేకపోవచ్చు पोचु। संतोष के अंदर साध्यपोव का सतोषदायक उपासन अंदर आनंद उध्यपाली का जरगूवा उपासन चेयड़मेंटतर कैसे उपवासी मन वस्तु संबंध रुचुन व उपवास्यू का इधाली अद ती अ तीन ती रुचि अदरुचि तत्सब भावा उपवासी ओक मन एपड़ी नो उपवासम चेयली रोज उपवासम से प्रारंभम से मूड गलू प्लेटल लागे కారణం ఏంటంటే తత్సంబంధమైనటువంటి రుచులు మనసుని ప్రేరేపిస్తూ ఉంటాయి కాబట్టి ఉపవాస మనసులో రుచులున్నంత వరకు రుచులు చోటు చేసుకున్నంత వరకు ఉపవాసం సాధ్యం కాదో అట్లాగే ఉపాసకుడి మనసులో అభిరుచులు చోటు చేసుకున్నంత వరకు ఉపాసన కూడా సాధ్యం కాదు కానీ భౌతికంగా రోగానికి గురైనప్పుడు ఒక్కొక్కసారి ఉపవాసం మనిషికి అవసరమైంది ఎందుకంటే ఆరోగ్యం కోసం కానీ భవరోగం పట్టుకొని పీడించేటప్పుడు ఈ ఉపాసన అనేది మాత్రం అవశ్యమంది ప్రతి మనిషికి ఎందుకని మలదోషాన్ని పోగొట్టుకోవడానికి విక్షేప దోషాన్ని పోగొట్టుకోవడానికి అంతఃకరణ శుద్ధికి అంతఃకరణ నైశ్చల్యానికి వీటన్నిటికి కూడా ప్రధానమైనటువంటిది ఉపాసనే అని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ఐదు అనువాకాల్లో ఉపవాసం మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ ఉపాసన అంతఃకరణ శుద్ధిని అందిస్తుంది అంతఃకరణ నైసల్యాన్ని ప్రసాదిస్తుంది కేవలం ఉపవాసం ద్వారా మనిషి ఆరోగ్యవంతుడు కాడు ఔషధం వలనే అవుతాడు ఔషధం తీసుకోవడం ఎంత ముఖ్యమో అవసరమైతే ఉపవాసం కూడా అంత ముఖ్యం కానీ కొన్ని కొన్ని రోగాలకి ఔషధాలు తీసుకుంటూ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ జ్ఞానం అనేటువంటి దాన్ని పొందడానికి మాత్రం ఉపాసన అత్యంత అవసరమై ఉంది లేకుండా పోతే మాత్రం ఇది మార్గం అయ్యింది కాబట్టి ఉపాసన ద్వారా శుద్ధిపడినటువంటి మనసుని మనం జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగిస్తూ ఉన్నాం గనక ఉపాసన అనేది చాలా ఉపయుక్తమైంది అవసరమైంది అవశ్యమండడం వల్ల ఇప్పటి వరకు అధిభూతం అతి జ్యోతిషం అధి ప్రజం అధి విద్యం అధ్యాత్మం అలా చూసుకుంటూ వచ్చాం ఆ తరువాత లోకాలతో దేవతలతో వేదంతో వీటన్నిటితో కూడా ముడిపడి వ్యాహృత్య ఉపాసన కూడాను చూచాం ఇప్పుడు అంటే ఇంతవరకు पंचमोनुवाक उत लेक व्याखृतात्मन ब्रह्मोपाश्यम उत अन षष्टोवाक भू भुव सुबह व्याहृत इति इति महत्ति ब्रह्मे उ अन ठोन इति उपासनमहोपासन षनवाक उपास उपलब्धिस्था उचते उपलब्धिस्था इतना आकाशम वैपूक वो अति ज्योतिषं ज्ञाद अति विद्य इला मह अंटू व्याहकृत चूसक वच्ं ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అహంగ్రహోపాసన అసలు ఇవన్నీ నేను చేస్తున్నా ఇంతవరకు నాకన్నా అన్యంగా ఉండేటువంటి వాటిల్లో పరమేశ్వర ధ్యానం నడిచింది కానీ ఇప్పుడు నన్ను కూడా వాటిల్లో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది నేను వేరుగా ఉంటే మళ్లీ పరమేశ్వరు అనంతత్వానికి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది గనక అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది ఉపాసనార్థం ఉపలబ్ధ్యర్థం ధ్యాం హృదయాకాశన్నయో మనోమయ అమృత హిరణయ అంధరీన తాలుకే అంధరీన తాలుకే వలంబతే సేంద్రయోనితో వివర్ధ వ్యపోహ్య శీర్షక పాళే హోలిన ప్రతిష్ట వాయ సువరిే మహితి బ్రహ్మణి ఆప్నోతి స్వారాజ్యం ఆప్నోతి మనస్పతి వాక్పతిపతి శ్రోత్రపతిజ్ఞానపతి ఏ తోవతి ఆకాశశరీరం బ్రహ్మ సమ ప్రాణారామం మన ఆనందం శాంతిమద్ధమీనయోగ్యోపా అహంగ్రహోపా అంతర్హృదీ ఆకాశ సీ ఎ అంతర్హృద అంతర్హృద ఇంతవరకు ఇప్పుడు బాక్యంలోనో మనం ఇప్పుడు అంతర్గికంగా వచ్చాం అంతర్హదే ఆకాశ అంతర్హృదయ హృదయృదృదయం లోపల ఆకాశ ఆకాశ ఈ హృదయములో ఎక్కడైతే మనకు హృదయం అనుకుంటూ ఉన్నామో ఈ హృదయం లోపల ఒక ఆకాశం ఉంది అవకాశం ఇచ్చేటువంటిది ఆకాశం అవకాశ ప్రదాతృ ఆకాశ తస్మిన్ ఆకాశే అయం పురుష మనోమయ కాబట్టి ఈ హృదయాకాశంలో మనోమయ పురుషుడు ఉన్నాడు అమృత అమృతమయుడు హిరణ్మయ హిరణ్మయుడు అంటే ప్రకాశ ప్రకాశైక స్వరూపుడు సేషోంతర్హృదయ ఆకాశ తస్మిన్యం పురుషో మనోమయ అమృత హిరణ్మయ కాబట్టి ఇంతవరకు ఈశ్వరుణ్ణి సమస్తంలో సమస్త భూతజానంలో చూడడానికి ప్రయత్నం చేస్తూ ప్రాణాల్లో దేవతల్లో వేదములో లోకాల్లో వీటిలంతా చూస్తూ వచ్చాం ఇప్పుడు ఆ పురుషుని ఆ ఈశ్వర ఎవరైతే వీటన్నిటికి కూడా అధిష్టానంగా ఉన్నాడో అటువంటి పరమాత్మని ఇప్పుడు హృదయంలో ధ్యానం చేస్తూ చాలా ఇంపార్టెంట్ అది ఇది అహంగ్రహోపాసన పురుష ఎందుకు పురుష అనాల్సి వచ్చిందంటే పురి శయనాథ్ ఇది పురుష పురి ఈ దేహం పురం నవద్వారే పురే దేహే నైవ కున్న కారే పురి పురం పురి శయనా ఈ పురంలో ఉండేటువంటి గనక పురుష దీన్ని పూరించి ఉన్నాడు గనక పురుష ఆయన ఉండడం వల్లనే ఈ పురం ఉంది ఇది కదులుతూ ఉంది కాబట్టి పురుష తస్మిన్ అయం పురుష మనోమయ కాబట్టి మనోమయుడు అమృతమయుడు హిరణ్మయుడు అయినటువంటి పురుషుడు హృదయాకాశంలో ఉన్నాడు उपलब्धिस्था अटार उपलिस्था शालिग्रा विष्ण इव इन मन सालग्राम विष्णु स्वरूप भाव पूजेत शालग्राम एक् नदी मन दिन वीस्कोचि दी अच्छे शालग्राम विष्णु एटे आरोपण जैसे मनसे आरोप నేను చూచాం కదా కాబట్టి ధ్యానం అంటేనే అది ఏ ధ్యానం చేసినా ఏ ఉపాసన చేసినా నికృష్ట వస్తుని ఉత్కృష్ట దృష్టిహి అది అడ కాబట్టి ఏదైతే నికృష్ట వస్తువుగా ఉందో స్వల్పమైనటువంటి అల్పమైనటువంటి వస్తువుగా ఉందో దాంట్లో ఉత్కృష్టమైనటువంటి దాన్ని చొప్పించి చూడ్డం ఆరోపించి చూడ్డం కాబట్టి ఇది నీ దృష్టి కాబట్టి కేవలం నేను సాలగ్రామంలో విష్ణును చూచాను विग्रहत् चूचा विग्रहा परमात्म परमित सर्वां अन परमा विग्रहा परमित उ अवकाश लेकिन भावना ध्यान उपासनाध्यान सौलभ्यं कोसनार्थम उपलब्ध्यर्ध उपासना ध्यान हृदयाश उच्चते विशेष स्थान उच्यते విష్ణోహం కాబట్టి ఒక విగ్రహంలో ఎట్లాగైతే పరమాత్మని ఆరోపించి చూస్తూ ఉన్నామో అట్లాగే ఇక్కడ కూడాను హృదయ స్థానంలో ఉన్నాడు అని అంటే మరొక చోట లేడు అని కాదు కాబట్టి అంతటా ఉండేటువంటి వాణ్ణి ఉపలబ్ధి స్థానం కాబట్టి ఏదో ఒక చోట మనసును కేంద్రీకరించాలి గనక ఈ హృదయాకాశ స్థానం ఉచతే ఇదంతా మనకు యోగానికి సంబంధించి వస్తూ ఉంది గనక యోగానికి సంబంధించిన ఉపనిషత్తుల్లో దీని దహరాకాశం అని హృదయాకాశం అని అనేకంగా వాడుతూ ఉంటారు ఇది తన్మధ్యే అన్నప్పుడు పుండరీకం అంటే హృత్పుండరీకం పుండరీకంతో దహరో ఆకాశోస్తి తత్ కాబట్టి ఈ హృదయం అనేటువంటి పద్మములో ఆ ఆకాశం ఉంది ఎందుకంటే అవకాశాన్ని ఇస్తూ ఉంది దేనికి అవకాశాన్ని ఇస్తుంది పరమాత్మను అక్కడ మనం నిలబెట్టుకుని ధ్యానం చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది సై యేషో అంతర్హృదయే ఆకాశ అస్తి తస్మిన్ అయం పురుష కాబట్టి ఈ పురంలో ఉండేటువంటి పురుషుణ్ణి ఇక్కడ మనం మొట్టమొదట ఆరోపిస్తూ ఉన్నాము అంటే కే చేసుకోండి హృదయంలో ఉన్నాడు అంటే మరొక చోట లేడని కాదు అన్ని చోట్ల ఉన్నాడు రక్తం ప్రసరిస్తూ ఉందంటే పరమాత్మ ఉంటేనే ఎందుకని ప్రవాహ నిత్యత్వం దేహం ఉన్నంత వరకు రక్తం ప్రవహిస్తూనే ఉండాలి రక్తం ప్రవహిస్తూనే ఉండాలంటే చైతన్యం ఉండాలి ఆ చైతన్యం ఏ విధంగా ఉంది ప్రాణశక్తిగా ఉంది ప్రాణశక్తి ఉండడం వల్ల రక్తం ప్రవహిస్తూ ఉంది ఆ ప్రాణశక్తిలో ప్రాణరూపేణ ఎవరుండాలని ఆలోచించినప్పుడు ప్రాణాత్మనా కాబట్టి ఆ పరమాత్మే ప్రాణస్వరూపంలో ఐఎం దేహే వ్యాప్నోతి కాబట్టి ఈ దేహం కూడాను ప్రాణస్వరూపంగా తిరుగుతూ ఉన్నాడు కనుక అన్ని అవయవాల్లో కూడా పనులు జరుగుతున్నాయి క్రియలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పరమాత్మ ఈ దేహంలో ఎక్కడ లేడు అని అంటే కూడాను లేని చోటే లేదు అందువల్లనే ఇప్పుడు హృదయంలో పరమాత్మ ఉన్నాడు కానీ నువ్వు ఇక్కడ టచ్ అయితే మనకు తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది ఎవరైనా గిల్లాడు అనుకోండి తెలుస్తుంది నీకు ఇది చైతన్య స్ఫూర్తి సత్తా స్ఫూర్తి కనుక అటు సత్తా ఇటు స్ఫూర్తి రెండు కూడా మనకు తెలుస్తున్నాయి వీటి విషయంలో రెండో దాని మీద మనం ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి పరమాత్మ అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు దేహంలో ఎక్కడ ఉన్నాడు అని అంటే దేహం కూడా ఉన్నాడు కాని ఉపలబ్ధి కాబట్టి అంతటా ఉండేటువంటి పరమాత్మని ధ్యానార్థం ఉపాసనార్థం కాబట్టి ఉపాసన కోసంగానే హృదయం అనేటువంటి దాంట్లో మనం చేస్తున్నాం కాబట్టి ఎక్కడి నుంచి ఆలోచనలు పుడుతున్నాయో ఎందుకని ఇప్పుడు నువ్వు ఉపాసన చేసేది ఆలోచనలతోనే సంకల్పాలతోనే సంకల్పాలు పరమాత్మ మీదకి వెళ్ళాలి అవి ఎక్కడి నుంచి కదురుతూ ఉన్నాయి అక్కడ నేను పుడుతూ ఉంది అహమయం కుతోభవతి చిన్వత అక్కడికి వచ్చింది మళ్ళీ అహమయం కథోభవతి చిన్వత అయ్యి పత్యహం నిజ విచారణం ఉపదేశారం కాబట్టి అయం అహం కుత భవతి ఇది ఎక్కడి నుంచి కదురుతూ ఉంది ఆలోచన కాబట్టి ఆలోచన కదిలేటువంటి చోట చైతన్యం నుండి కదలాలే గాని జడము నుండి ఆలోచన కదలేందుకు అవకాశం లేదు కనుక చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ పురి శయనాథ్ ఈ పురములోనే ఉన్నాడు కనుక పురుష హిరణ్మయ అమృత కాబట్టి దీన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు హృదయాన్ని కాని ఈ దేహం రేపు లేకుండా పోవచ్చు ఎందుకని మరణధర్మి ఇది మరణర్మి మరణ ధర్మం కలిగినటువంటిది కానీ ఆయన అమృత అమరణర్మి అమరణ ధర్మి కాబట్టి తాను మరణం లేనిటువంటి వాడ ఉండి ఈ మరణం కలిగినటువంటి దేహం కదరడానికి తాను ఆధారమై ఉన్నాడు కనుక అమృత హిరణ్మయ కాబట్టి దేహం తనంతట తాను తెలుసుకునేటువంటి అవకాశం లేదు ఇప్పుడు ప్రాణం ఉందనుకోండి ప్రాణం తనంతట తాను తెలుసుకోలేదు కానీ మనసు తెలుసుకోవడానికి ప్రాణం సహకరిస్తూ ఉంది ఇది ఒకటి మళ్ళీ ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది అనుకోండి అంటాం ఎవరిక్కడ తెలుసుకుంటాం దెబ్బ ఇక్కడ తగిలింది ఒక ముళ్ళు ఇక్కడ గుచ్చుకున్నది లేదా తేను కుట్టింది ఇంకొక దెబ్బ తగిలింది దెబ్బ తగలగానే గుర్తిస్తున్నావు టైం పట్టడం లేదు కాబట్టి ముళ్ళు గుచ్చుకొని అంటావు ఇది దీన్ని గుర్తించిది ఎవరు మనసు ఇది వృత్తి సంబంధమైనటువంటి విషయం మనసు గుర్తిస్తుంది అయితే మనసు గుర్తించడానికి మనసు ఇక్కడ లేదు కదా ఎట్లా జరుగుతుంది ఇక్కడి నుంచి బ్రెయిన్కి ఎట్లా అందుతూ ఉంది అక్కడ కదా ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఫంక్షనల్ ఆస్పెక్ట్ వచ్చిన తర్వాత కదా మనస్సు కాబట్టి ముందు మెదడు పనిచేయాలి దాంట్లో నుంచి మనసు దీన్ని తెలుసుకోవడం జరగాలి ఎవరు చేరవేస్తూ ఉండరు ప్రాణము కాబట్టి దేహంలో ఏది జరుగుతూ అయితే ఉందో దీనిని మనసుకు చేరవేస్తూ ఉంది ప్రాణం అట్లాగే మనసు యొక్క పరిస్థితి కూడాను దేహానికి కూడా అందిస్తూ ఉంది ప్రాణం ఇప్పుడు మన నిత్య జీవితంలో కూడా చూడవచ్చు మనం దేహం యొక్క ప్రభావం మనసు మీద మనసు యొక్క ప్రభావం దేహం మీద పడుతూ ఉండడానికి చూస్తాం ఉన్నట్టుండి ఓ పది లక్షల రూపాయలు నష్టం వచ్చేసింది అనుకోండి ఇది దేనికి సంబంధించింది మనసుకు సంబంధించింది దేహానికి తెలియదు గుండెకి తెలియదు ఊపిరితిత్తులకు తెలియదు కాలేయానికి తెలియదు నష్టం వచ్చిందని ఇది తెలిసింది మనసుకి కానీ ఒక్కసారి ఉన్నటువంటి ఆ పది లక్షలు ఒకసారి పోయిందనేటప్పటికి మనిషి కుప్పకూలిపోతున్నాడు అక్కడ ఏడుస్తూ పడిపోతూ ఉండడు నడవలేకపోతూ ఉండాడు ఇంకా బాగా చెప్పాలంటే ఎవరికైనా మనకు ప్రాణ సమానమైనటువంటి వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉండాలనుకోండి ఇది ఇన్ఫర్మేషన్ ప్రాణాపాయ స్థితిలో ఉండాలి ఇది ఎవరికి తెలిసింది మనసుకి తెలిసింది మనసుకి ఈ విషయం తెలిస్తే మనిషి పడిపోతూ ఉండాడు కాబట్టి నాకు కావలసినటువంటి వ్యక్తి నాకు ప్రాణ సమానమైనటువంటి వ్యక్తికి ఈ విధమైనటువంటి ప్రాణాపాయ స్థితి ఉంది అని మనసు గుర్తించింది మనసు గుర్తించగానే మనసు యొక్క ప్రభావం దేహం మీద పడింది నష్టం వచ్చింది దేహం మీద పడింది డైరెక్ట్గా జీర్ణశక్తి మీద పడిపోతుంది డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎందుకని నాకు ఆకలి కాలేదు అంటాడు నేను భోంచలేదని ఒక్క అర్ధ గంట ఆలస్యం అయితే తట్టుకోలేడు ఇప్పుడు భోజనలేడు ఎందుకని యథార్థంగా ఆకలి కావడం లేదు జీర్ణశక్తి దెబ్బతినిపోయింది కాలేయం మీద పనిచేసింది జీర్ణక్రియ మీద పనిచేసింది ఎవరు పనిచేసింది మనసు కానీ విషయం తెలిసింది మనసుకి కానీ దీని ఎఫెక్ట్ అంతా కూడాను దేహం మీద ఉంది కాబట్టి మనసులో ఉండేటువంటి భావాన్ని కాలేయానికి లేదు జీర్ణాశయానికి చేరవేసింది ఎవరు చెప్పండి ఎక్కడో మనసులో ఉండేటువంటి భావన ఒక భయం వెంటనే మూత్రపిండాన్ని కదిలించింది ఎవరు కర్రెత్తుకున్నాడు అనుకోండి పిల్లవాడు కుళాయి పెట్టేస్తాడు అలా మాస్టర్ కర్రెత్తుకున్నాడు అనేది వాడు కళ్ళు చూసే వెంటనే మనసు గుర్తించింది ఇమీడియట్ గా కొళాయి స్టార్ట్ అయిపోయింది అంటే మనసులో ఉండేటువంటి భావం మూత్రపిండాల్ని కదిలించింది కిడ్నీస్ కదిలిచ్చేసింది అక్కడ చూసారా కాబట్టి ఎవరు చేరవేస్తా ఉన్నారు మనసులో ఉండేటువంటి భావాన్ని దేహానికి చేరవేసేటువంటిది ప్రాణం